పరిశుధ్రేసే వందనాల అబ్రాహా ఇస్ గొప్ప దేవ మీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రభ్వా అబ్రాహాం లకు చేసిన యొక్క వాగ్దానం ప్రభా ఆత్మీయ సంతానమైన మాకు అనుగ్రహించినందుకు మీకెంతో వందనాలు ప్రభా ఆ రీతిగా ఆత్మీయ సంతానంగా ప్రభా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మమ్మల్ని మార్చుకున్నారు అందుకు మీకెంతో అర్పించుకుంటున్నాం ప్రవ్వ మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం దయచేసి మీ యొక్క తరిమలి పరలోక్రహించి మీ సేవకులుగా మమ్మల్ని నడిపిస్తు వదనాలు ప్రవ్వ ేసయా తనిమలి మీరే స్తోతార్హుడు ప్రవ్వా ప్రవ్వా మమ్మల్ని ఈ యొక్క తనిమలి వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఈ ప్రాంతానికి నడిపించినారు ప్రవ్వ కొన్ని కొంతకాలం నుంచి మేము యొక్క చిన్న ప్రవక్తలకు సంబంధించిన ప్రవచనాలు జనిస్తున్నాం నేను మీరే వాటిని మాకు బయలుపరుస్తున్నారు తల్లి మీరే వాటిని మాకు అర్థం అయ్యేటట్టు సహపడుతున్నారు ప్రభ్వా దానికి తగిన కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏసయ్యా ఇక మీక గ్రంథంలోని వాక్యాలను మేము జనిస్తుండగా మీ యొక్క ఆత్మీయ నడిపే మాకు దయచేయం వాక్యాన్ని సత్యంలోని మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం వాటిని గ్రహించేలాగా మా యొక్క ఆత్మీయ నేతలను విప్పమని ప్రార్థిస్తున్నాం వాటిని గ్రహించి ప్రభ్వా అనేకల వాటిని ప్రకటించాలా ప్రభావ అటువంటి కృపలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం యుగ సమాప్తి చివరిలో ఉంటుండగా అనేకమైన ఆహిక విచారాలు మమ్మల్ని చుట్టాడుతుండగా ప్రభు ప్రతి దశలో మాకు సహాయకులు నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ అందు ఆనందించే పిల్లలు తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలోనైనా మీ అందు మేము ఆనందించాల ప్రభావ అటువంటి పిల్లలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం దానికి తగిన మీ కృప మాకు అనుగ్రహించి ఓ ప్రభు మీరే మహిం పొందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రోజు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల సంవత్సరం బాబిలోనియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈ కాలం ముగించే సమయానికి మనం ఉంటుండగా మనము నిజంగా బబులోను అనే వ్యవస్థలో జీవిస్తున్నాం అనేది దేవుడు మనకి అనేక జ్ఞాపకం చేస్తున్నాడు ఆశ్చర్యకరంగా మీ గ్రంథము అశ్వరులకు సంబంధించింది సరే అనేక సార్లు అశ్వర్యుల గురించే మనకు దేవుడు చూపిస్తున్నాడు వారిని లేపబోతున్నాడు అనే కానీ మీక భవిష్యత్తులో బబులోను లేపబోతున్నాను అని చెప్తాడు ఇవి ఆ వాక్యాలు మనం ఈ గ్రంథంలో ధ్యానిస్తూ ఉంటాం బబులోను గురించి మీక ఎక్కువ చెప్పాడు కానీ భవిష్యత్తులో అది రాబోతుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం ఇస్తాడు బహుశా ఈ యొక్క ప్రవచనాన్ని ధ్యానించిన కాలంలో పాత నిబంధన కాలంలో మనుషులకి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు బబులోన అంత చిన్న దేశాన్ని ఏరితిగా లేకపోతుండే దేవుడని కానీ ఒకరోజు ప్రపంచమంతటా అది స్థిరపడబోతుందని ఎవ్వరు గ్రహించలేదు మీ దేవుడు అది బయలుపరచండి ఒకటి మనం ఇప్పుడు ఉంటుంది మటుకు ప్రపంచాత్మకంగా బబులోలు అన్న వ్యవస్థ దానికి ఏది క్యాపిటల్ అంటే చాలా ఏమంటారు రోమా అని లేక అమెరికా దేశమని లేక జర్మనీ అని ఇంగ్లాండ్ అని రకరకాల పేర్లు పెట్టుకుంటా ఉంటారు కానీ అది ఆపీయ స్థితిలో మనం చూస్తున్నాం క్రైస్తవత్వమే మత జీవితమే బహుళనికి సాదృశ్యము అన్న విషయాలు ప్రవక్తలలో ఆ దేవుడు మనకు బయలుపరుస్తాడు ప్రవక్త ద్వారా కాబట్టి మీక అనే ప్రవక్త ద్వారా దేవుడు ఈ విషయాలు మనకి చూపిస్తుండ్రు గత వారం నుంచి మనం వీటిని ధ్యానిస్తున్నాం ఈ యొక్క రెండవ భాగానికి మనం వస్తున్నాము మీక గ్రంథంలోని విషయాలు ధ్యానించడానికి మీక ఏడు వందల ముప్పై ఏడవ సంవత్సరము లేక ఏడు వందల ముప్పై ఏడు నుంచి ఆరు వందల తొంభై ఆరు క్రీస్తు పూర్వం యూద అనే ప్రాంతంలో జీవించిన వాడు అన్న విషయాన్ని మనం పోవరం ధ్యానించినాం మీకా ఇంగ్లీష్ లో మైకా అంటారు మైకా లేక మీకాయ రాజుల గ్రంథంలో మికయా అని ఒక ప్రవక్త గురించి మనం ధ్యానించిన కొంత కాలం క్రిందట అదే రీతిగా మికాయేలు అన్న తూత గురించి కూడా మీకు తెలుసు ఇవన్నీ ఒకటే పేరుకి సంబంధించినవి మీ అంటే అతని వంటి వారు ఎవరు మికాయేలు అంటే యహో వంటి వాడు ఎవరు అన్న ప్రశ్న కాబట్టి ఇవన్నీ ఒకటే అర్థాన్ని జ్ఞాపకం చేస్తే మనకి ఏంటంటే దేవుళ్ళు లాంటి మన మన ప్రభువు లాంటి వాడు ఒక్కడునూ లేడు అన్న విషయం మీ కా నేర్చుకుంటాం పైగా మీకా గ్రంథము ఉన్న కొన్ని వాక్యాలు ధ్యానిస్తుంటే నేను ఈరోజు ధ్యానిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉండే ఎందుకంటే ఖచ్చితంగా ఈ వాక్యాలు పాత నిబంధన కాలంలో నెరవేరలే సాధారణంగా ప్రతి ఈ ప్ర మనం చూసినప్పుడు పాత నిబంధన కాలంలో నెరవేరినాయి కానీ యుగ సమాప్తికి తిరిగి వాటిని రప్పిస్తాడు కాబట్టి మనకి యుగ సమాప్తిలో ఎట్లా ఉంది అనేది ఈ ప్రవక్తల ద్వారా సకల జలనారా అంటున్నాడు అంటే ఇది ఇది కేవలము శారీరకమైన ఇసలు పేదల కొరకు కాదు అన్న విషయం ఒకవేళ పాత నిబంధన కాలకు ప్రవచనము కేవలము ఇసలు ప్రజల కొరకైతే ఇసలి అని చెప్పాలా కాబట్టి సకల జలారా అంటే సకల అంటే ప్రపంచాత్మకంగా ప్రపంచంలో అందరూ అని అర్థం కాబట్టి ఇది అందరికీ చెప్పబడింది అంటే ప్రపంచం అంతా తయారైంది అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి సకల జలారా ఆలకించుడి భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియ్య వినుడి కాబట్టి సకల జలదార అంటే ప్రపంచమంతట ఎట్లా ఉంది వ్యవస్థ వాళ్ళందరికీ ఈ యొక్క వాక్యం ఈ యొక్క ప్రవచనము చెప్పబడింది అదే రీతిగా భూమి మరియు భూమిలో ఉన్న సమస్తం కాబట్టి భూమి అంటే మనకి మత క్రైస్తవ సంఘానికి సాదృశ్యము అని మనం నేర్చుకున్నాం ఎన్ని అదే రీతిగా భూమిలో ఉన్న సమస్తమా భూమిలో ఎన్ని మత క్రైస్తవ గుంపులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి చెప్పబడింది అని అర్థం కాబట్టి సకల జలర అంటే ఈ లోకం దాని తర్వాత భూమి దానిలో ఉన్నవారంటే క్రైస్తవులు మత సంబంధించిన విషయాలు ఇవన్నీ ఆ మత సంఘాలలో ఉన్న గుంపులకు సంబంధించిందన్న విషయం మనం చూస్తున్నాం అంటే ఇది సంపూర్ణంగా ఈ లోకానికి చెప్పబడ్డ ప్రవచనం లోకానికి హెచ్చరికలాగా చెప్పబడ్డ ప్రవచనం అని మనం పోయినవరం ధ్యానించినాం ఏమని చెప్తుంది ప్రవచనం ప్రభు ఒక యహోవా మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు పరిశుద్ధ ఆలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు ఇదిగో యహోవ తన స్థలము విడిచి బయల్దేరుచున్నాడు ఇది పాత నిబంధన ఎప్పుడు నెరవేరలే ఈ వాక్యం యహోవ తన స్థలం విడిచి ఎప్పుడన్నా బయలుదేరిండ ఎక్కడన్నా కానీ ఎక్కడైనా చెప్పండి ఎక్కడన్నా ఒక్క స్థలం చూపించండి పాత నిబంధన అంటే పాత అంటే దేవుడు తన బిడులైన ఇస్సాయిలతో చేసుకున్న నిబంధన సీనాయి పర్వతం మీద మోస ద్వారా ఆ యొక్క నిబంధన చేసుకున్నాడు ఆ పది ఆక్య అనుగ్రహించినప్పుడు నిబంధన చేసుకున్నాడు యుగములకు మీరే నాకు పిల్లలు నేను మీకు తండ్రిని అని నిబంధన చేసుకున్నాడు ఎప్పుడు మీరు ఇవన్నీ ఆక్యలు పాటించినప్పుడే అని కూడా హెచ్చరించండి ఏ రోజైతే మీరు ఈ ఆక్యలు పాటించడం నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తా అని హెచ్చరించాడు దాని తర్వాత ఎటువంటి తెగుళ్లు మీకు వస్తాయో అని కూడా హెచ్చరించండి ఈ ఉత్తరప్రదేశ్ మనం చూస్తాం అవన్నీ ఒక్కొక్క తెగుల గురించి కాబట్టి ఆయన తన స్థలము విడిచి ఎప్పుడు దిగొచ్చండి పాత నిబంధన కాలంలో ఒక్క స్థలంలో కూడా మనకు కనిపించదు ఏ ప్రభక్త కాలంలో గాని ఏ రాజు కాలంలో గాని మనం చూసిండం ప్రభు దిగిరావడం తన స్థలాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగిరావడం ఆయన పైనుంచి చూడడము యశయ గ్రంథంలో చూస్తాము ఆయన సింహాసనంలో అక్కడ దర్శరీతిగా కనిపించడము దూతల చుట్టూ ఉండడము దాని గ్రంథంలో దర్శనం చూస్తాము ఎహెచ్కల గ్రంథంలో తన దర్శనం చూస్తాము అతను పల్లవు సింహాసనం మీద కూర్చుంటే చూస్తాము కానీ తన స్థానాన్ని విడిచిపెట్టి భూమి మీద మనం ఎక్కడ చూడము కానీ మీక దీన్ని ప్రవచిస్తుండదు కాబట్టి ఇది ఖచ్చితంగా యుగ సమాప్తిలో జరిగిపోయి జరగబోయే విషయాలకు సంబంధించిందని మనకి హెచ్చరిస్తున్నాడు ఇది తప్పకుండా ఆయన తన స్థలాన్ని దిగి రావడం అంటే రెండవ రాకడానికి సంబంధించింది ఇది అందులో డౌటే లేదు ఆయన రెండవ రాకడని తన స్థలని దిగి విడిచిపెట్టి ఈ లోకంలో అడుగు పెట్టాలా ఆ విషయమే ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ప్రడన గ్రంథంలో కూడా పదకొండవ అధ్యాయము ఎప్పుడైనా ధ్యానించాం మనము ప్రడన గ్రంథం పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షం తర్వాత చూడండి పద్దెనిమిదవ వర్షం చూడండి పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో జన్ మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకు నీ నామంకు భయపడు వారికి తగిన ఫలము ఇచ్చుటకు గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయటకును సమయమును వచ్చి ఉన్నదని చెప్పి సరే ఇది ఒక ప్రవచనం మనం చూస్తున్నాము యుగ సమాప్తి ఏ రీతిగా ముగించబోతుంది అన్న విషయాన్ని హెచ్చరికలాగా ఇక్కడ చెప్తున్నాడు సమస్తము నశించబోయే టైము వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు కాబట్టి ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు అట్లనే ఉంటది అన్న విషయాన్ని మనము మీకా ద్వారా నేర్చుకుంటున్నాం ఇక్కడ ప్రవా ఇక్కడ ప్రారం కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన తన స్థలము విడిచి బయలుదేర్చున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడువబోచున్నాడు ఆయన నడువగా అగ్ని అగ్నికి మైనము కరిగినట్లు పర్వతములను కరిగిపోవును లోయలు విడిపోవును సరే పర్వతములు కరిగిపోవడం లోయలు విడిపోవడం అనేది ఇవన్నీ ఆత్మీయమైన సూచన నిజంగా పర్వతాలు కరగవు నిజంగా పర్వతాలు కడితే దానికి అర్థం లేదు దాంట్ నుంచి సత్యం దాంట్లో నుంచి నేర్చుకుంటే ఏం కూడా లేదు పర్వతాలు కరిగిపోతే ఏమైనా అర్థం ఉందా లోయలు విడిపోవడం సరే లోయ అంటే మీకు తెలుసు ఇంకా కిందికి ఉంటుందో లోయ ఎందుకుంటదంటే అక్కడ కిందికి లోయ కొంతకాలానికి లోయ ఏమవుతుంది అంటే అదొక చిన్న చెరువులాగా తయారవుతుంది నీళ్లు నిండి నిండి చెరువులాగా తయారైతుంది బట్గా నీళ్లు లోయలో నీళ్లుంటాయి పచ్చదనం ఉంటుంది నీళ్లుంటాయి అయితే లోయలని విడదీస్తా అంటున్నాడు అంటే ఏమైతుంది నీళ్లు ఉండవు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు అవన్నీ పోతాయి నీళ్లు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆ రీతి ఉంటది అంటే ఆయన వచ్చే టైంకి ఏ రీతి గుంటది విషయాన్ని హెచ్చరిస్తాడు ఆయన అడుగు పెట్టినప్పుడు పర్వతాలు కరిగిపోతాయి అంటే పర్వతాలు లేక ఉన్నత స్థలం అంటే మందిరాలు కూలిపోతాయి అంటే ఈ లోకపు మందిరాలు మనుషులు నిర్మించుకున్న మందిరాలన్నీ కూలిపోతాయి అన్న హెచ్చరికను ఆయన జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ అదే రీతిగా లోయలు అంటే ఆ సరే అవన్నీ నీళ్లు ఎక్కడైతే నిలబడిపోతాయో నీళ్లు కదుతా ఉంటేనే అందులో జీవముంటది అంటారు నీళ్లు ఒకటే స్థలంలో ఉంటే అందులో జీవం ఉండదు అంటారు అంటే పనికిరాని నీళ్ళు అని అర్థమయ్యి కాబట్టి అటువంటి పనికిరాని నీళ్లు అంటే సరే నీళ్ళు అంటే మీకు అర్థం కావాలా నీళ్ళు అంటే మనుషులకు సాదృశ్యం జీవజలం అంటే వేసులకు సాదృశ్యం జీవజలం పొందుకున్న ఆయనకి సాదృశ్యం లేక ఆయనకి సాక్షలంగా జీవిస్తున్నాం కాబట్టి నీళ్లు అంటే ఎప్పటికైనా మనుషులకు సాదృశ్యం అయితే జీవం లేని నీళ్లు అంటే బయటికి నీళ్లే అంటే రక్షణ పొందిన అనుభవమే కానీ జీవం లేని నీళ్లు అంటే అందులో నిజంగా రక్షణ అనుభవం లేదన్నట్టు బయటికి చూపించుకోవడం గాని లోపల శక్తి లేని జీవము అన్న విషయం కాబట్టి అవన్నిటినీ దేవుడు విడిదే పోతుండు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది ఇక్కడ పోయిన వారం మనం ధ్యానించిన విషయాలు ఇవన్నీ మరోసారి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం మీక అంటే యహోవ వంటి వాడెవడు అని డిక్షనరీస్లో ప్రతి స్థలంలో ఉంటే జేమ్ స్ట్రాంగ్ ఒక్కడే మనకి తన ఆ యొక్క స్ట్రాంగ్ నంబర్ H4318 ఫోర్ త్రీ ప్రకారంగా మీక అంటే ద నేమ్ ఆఫ్ సెవెన్ ఇజ్రాలైట్స్ అనుంది అంటే అది ఫస్ట్ నెక్స్ట్ నేమ్ నెక్స్ట్ మీనింగ్ ఏముందంటే ద నేమ్ ఆఫ్ సెవెన్ ఇజ్రాలైట్స్ అనుంది జేమ్ స్ట్రాంగ్ నంబర్ లో సో హూ ఇస్ లైక్ జహోవా అనేది ఎహోవాడు ఎవడు అని మొదట ఆరంభమైతుంది కానీ అసలైన మీనింగ్ ద నేమ్ ఆఫ్ సెవెన్ ఇజ్రాలైట్స్ అనుంది మనం పోయేవారం అదే చూసినాం నేమ్ అంటే నేమ్ నామము ఒకటే ఉంటది కదా ఏడు మందికి ఒకటే నామం ఎట్లుంటది ద నేమ్ ఆఫ్ సెవెన్ ఇజ్రాలైట్స్ అంటే ఏడు మంది ఏడుగురు ఇజ్రాయేలుల నామము అనుంది ఏడుగురికి ఒకటే నామం ఎట్లుంటది కాబట్టి ఇజ్రాలైట్స్ అంటే ఎవరు అంటే పాత నిబంధన ప్రకారంగా ఆయన ఏర్పరచుకున్న జనం అది శారీరకమైన ఒక గోత్రం లేక పన్నెండు గోత్రికులకు సంబంధించింది అది అబ్రామ్ యొక్క రక్తం పంచుకొని పుట్టిన పిల్లలకు సంబంధించింది కాబట్టి ఇజ్రాయేలీలు అంటే పాత నిబంధన ప్రకారంగా శరీరంగా పుట్టిన వాళ్ళు దేవుడు కానీ కొత్త నిబంధన ఆయన మరణ భూస్థాపన ద్వారా కొత్త నిబంధన మనకు అనుగ్రహించబడింది కాబట్టి దాని ప్రకారంగా ఇజ్రాయేలు ఎప్పటికైనా ఆత్మీయమైందే సరే పాత ఇస్రాయల్ లేక శారీరకమైన ఇస్రాయల్ ని దేవుడు ఎందుకు పని శిక్షించిండు వాళ్ళు ఎందుకు శిక్షించిండంటే వాళ్ళు ఆ యొక్క వాళ్ళు ఉల్లంఘించారు అడుగడుగున మనం చూస్తాం ప్రతి ప్రవచనం ప్రకారంగా వాళ్ళు ఏ రీతిగా దేవుని యొక్క నిబంధనను ఉల్లంఘించి ఉల్లంఘించడం వల్ల దేవుడు వారిని విడిచిపెట్టి కాబట్టి యుగ సమాప్తిలో కొత్త నిబంధన స్వీకరించిన ఇస్రాయెల్ కూడా వారి లాగానే అన్న విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిబంధన ఇస్రాయల్ ఎట్లా జీవించిండ్రో కృత నిబంధన ఇసాల్ కూడా అట్లనే జీవిస్తున్నారు వాళ్ళు ఏ రీతిగా విగ్రహ రధికుల జీవించు ఏ రీతిగా హేయమైన క్రియలు చేసిండ్రో దేవునికి విరుద్ధంగా పాపం చేసిండ్రో అవన్నీ మనకి తిరిగి నెరవేరుతున్నట్లు మన కన్నీ కళ్ళకు కట్టినట్లు ఈ ఆత్మీయ ఈసాయల్ నా మధ్యలాగా కాబట్టి ఇవన్నీ వారి కొరకు రాయబడలేదు మన కొరకు రాయబడలేదు ఎందుకంటే రెండు ఇస్రా అనేది లేదు మంద ఒకటే అన్నాడు కాబట్టి శారీరకమైన ఇస్రాయలు ఆత్మీయమైన ఈసాయల్ అంటూ లేనేలేదు ఇస్రాయల్ అనేది ఒకటే నువ్వు శారీరకంగా ఉంటే ఆత్మీయంగా తయారు కావాల్సిందే ఆత్మీయంగా ఉండి నువ్వు శారీరకంగా మారడానికి వీల్లేదు ఎందుకంటే శారీరకంగా ఉంటే కష్టంగా మరణించాల్సిందే అందుకే కొనుగోలు రాష్ట్రపతి పౌరు విషయాన్ని జ్ఞాపకం చేస్తూ రక్త మాంసంలో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నెరవు ఎవరని అడిగిందనుకోండి ఎవరు అసలు పరలోకానికి వెళ్తారంటే అక్కడ జవాబిచ్చిండి ఆయన పర్లోకంలో అడుగు పెట్టేది ఎవరు లేక పర్లోకంలో నిత్యం జీవించేది ఎవరంటే రక్త మాంసములు కలిగిన వాళ్ళు కాదు అంటే శారీరకంగా జీవించే వాళ్ళు కాదు అని అర్థం అంటే లోకాతీతంగా శారీరకమైన పాప పూరితమైన మనుషుల కల్పి తల చేత జీవించే వాళ్ళు కాదు ఆత్మస్వరూపులే అందులో జీవించగలరు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది కాబట్టి ఎవరు పలో రచం వెళ్ళగలరంటే శారీరకమైన జీవితాన్ని విడిచిపెట్టిన వాళ్లే ఆయన కొడుకు సంపూర్ణంగా ఆత్మలో జీవించిన వాళ్లే అని అక్కడ పౌరులు జ్ఞాపకం చేస్తాడు బట్ నువ్వు శారీరకంగా ఉన్నంత వరకు ఈ వాగ్దానము నీ వాగ్దనమే కానే కాదు పాత నిబంధన ఎందుకు అనుగ్రహించబడింది అంటే ఇస్రాయేల్ ప్రజలు ప్రపంచానికి అంతా సువర్తిని ప్రకటించాల ఎప్పుడు పాత నిబంధన కాలం ప్రకారనే కానీ వాళ్ళు చేయలేదు చేయంగా అసలు సమస్య ఎక్కడి నుంచి ఆరంభమైందంటే సులమోను కాలం నుంచి ఆరంభమైంది సొలము ఎప్పుడైతే అన్యు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడో వారందరూ విగ్రహాలను తీసుకొచ్చుకొని మందిరాలు కట్టించుకొని ఇస్రాల్ ప్రజలందరినీ పాపంలో నడిపించారు రీతిగా సొలము అనే దానికి కారణం ఆ సెలమూరు కాలం నుంచి మొదలుకొని మన మలాఖీ గ్రంథం వరకు ఇసాయి పదాలు అంతా తారుమారైపోయినారు దేవుని ఆ నిబంధనని ఉల్లంఘించేసినారు వాళ్ళు కంపెనీ మర్చిపోయారని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి మెహమియా కాలం మనకు వచ్చినప్పుడు చూస్తాం అసలు వాళ్ళకి ధర్మశస్వం ఎక్కడా లేదు యాచకులు దాన్ని ఇప్పి చదవాలంటే ఎక్కడ లేదు ఆ రోజుల్లో మన్నాగా బైబుల్స్ పుస్తకాలు వాళ్ళు చర్మం మీద రాయబడ్డ ఆ తోలు చుట్టాల తీసుకొచ్చి ఆ మందిరంలో ఉంటే ఆ తోలు చుట్ట ఓపెన్ చేసి ఆ శాస్త్రి చదివితే మనుషులు అందరూ వినటో ఆ రీతి బైబిల్ స్టడీ ఆ రోజుల ఈ రోజులకు కాబట్టి ఎప్పుడైతే ఆ చుట్ట పోయిందో ఆ మందిరం కూలిపోయి అందులో పేర్కపోయిందో పున పునాదులలో కూలిపోయిన ఆ డెబ్రీస పేరుకపోయిందో ఎవరికి తినదు ధర్మశాస్త్రం కాబట్టి మనుషులు విచ్చలవిడిగా జీవించని మనం చూస్తాం ఆ కాలంలో కాబట్టి పాత నిబంధన యుగ సమాప్తికి వచ్చేటప్పటికి ఇసాయి పేరు అందరూ అన్యుల్లాగా తయారైపోయినారు లేక అనే ఆచారాలు పాటించారు సొలం కాలం మొదలుకుని తన కొడుకు కాలంలో రెండు దేశాలుగా విభజింపబడి వాళ్ళు ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఉత్తర దిక్కున సమరియా రాజధానిగా చేసుకున్నారు దక్షిణ దిక్కున యూదా యూదయే దానికి రాజధాని ఏంది ఎరుసలేం ఎరుసలేంని రాజధానిగా చేసుకున్నారు సరే ఆ రీతిని తీసుకొని ఇందుకే ఈ రెండో మీక గ్రంథం చదివితప్పుడు వారు ఏ రీతిగా పాపం చేసినారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ ఉత్తర దిక్కున వాళ్ళు ఎట్లా పాపం చేసినారు దక్షిణ దిక్కున వాళ్ళు ఎట్లా పాపం చేసినని ఈ యొక్క వాక్యమంతా చెప్పారు కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలా ఉత్తర దిక్కున్న ఇస్రాయెల్ దక్షిణ దిక్కున్న యూధా కాబట్టి మనకి కృత నిబంధనకొస్తే యూధా అన్నా ఎవరు అనేది పౌలు జ్ఞాపకం చేసిం యోగులు రాష్ట్ర పాత్రిక రెండవ దేవుల్లో ఎవడు యూధా అంటే అంతరంగ యూదునుగా మార్చబడ్డవాడు నిజమైన యూదుడు అని హెచ్చరించాడు అదే రీతిగా ఇస్రాయలు సంబంధాలు గారు అని పదకొండవ అధ్యాయంలో చెప్పాడు రౌల రాష్ట్ర పత్రిక పదకొండవ కాబట్టి ఇస్రాయలు సంబంధాలు అంటే శారీరకంగా సంబంధం అంటే శారీరకంగా తల్లిదండ్రులు పిల్లలు అన్న ఇవన్నీ సంబంధాలు శారీరకమైనవి కాబట్టి శారీరకంగా సంబంధించిన వాళ్ళు అసలైన ఇస్రాయలు కారు ఆ పిల్లలు అనబడిన వాళ్ళందరూ అబ్రహాము సంతానము కాదు అని చెప్తున్నాడు కాబట్టి అసలైన సంతానం ఎవరు అన్నప్పుడు దళితుల రాష్ట్ర పత్రిక వచ్చినప్పుడు మనకు అర్థమైతది ఆ సంతానమే క్రీస్తు క్రీస్తు పక్షంగా ఉన్నాము మనమే ఆ సంతానం కాబట్టి ఏరీతిగా మార్పు చెందుకుంటూ వచ్చిన సంతానం అనేది మనం చూస్తున్నాం కాబట్టి అసలైన యూదులు అసలైన ఇస్రాయల్లు యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించిన వాళ్లే అయితే యుగ సమాప్తిలో ఏం జరుగుతుందంటే మీరు కాదు ఇస్రాయెల్ మళ్ళీ అసలైన ఇస్రాయల్ ఎవడు అడిగినప్పుడు క్రైస్తవులు అంటే క్రైస్తవులను చంపే కాలం అది ఎందుకంటే మీరు శారీరకమైన ఇస్రాల్కి విరోధంగా ఉన్నారు మీరు అని మిమ్మల్ని చంపే కాలానికి మనం సిద్ధపడుతున్నాం క్రైస్తవులు మరణించే కాలానికి సిద్ధపడుతున్నాం ఏ రీతిగా క్రైస్తవులని వాళ్ళు చంపుతారు అన్నప్పుడు ఇవన్నీ విధానాలు ఇస్కరియోత్ యూధ ఏ రీతిగా ప్రముణించడో ఆ రీతిగానే మన పక్కన ఉన్న వాళ్ళే మనల్ని అప్పగిస్తారు అదొక విధానం కాబట్టి ఏ రీతిగా అనవసరంగా నిందలు మోపి రాళ్లతో కొట్టి చంపినో దాన్ని ఏమంటారు వాళ్ళు ఇరవై నాలుగు పెద్దలు ఉంటారు ఎప్పుడైనా ఒక మనిషి మీద తీర్పు తీర్చాలంటే ఆ కాలం ఏమైన్ ఆ మనం చూస్తాం స్టెఫెని చంపకముందు వాళ్ళు ఒక మన ఊర్లల్లో చూస్తాం కదా ఊర్లలో ఒక రచ్చబండ ఉంటది అక్కడ ఆ పంచాయతీ వాళ్ళు కూర్చుంటారు వాళ్ళు కూర్చుంటే ఎవరు తప్పు చేసిండో ఎవరు మన మీద నేర వాళ్ళు చెప్తారు ఇది నిజమానం ఆడుతారు అది రుజువు అయితే వాడిని బహిష్కరించడమో వాడిని శిక్షించడమో ఏదో చేస్తారు ఆ రీతిగానే చేశారు ప్రభుని ఏరీతిగా చేసిండ్రో స్పెషని ఆ రీతిగానే చేసారు ప్రభుని ఏరీతిగా అయితే నిలబెట్టి వాళ్ళందరు కూర్చొని తీర్పు తీర్చిండ్రో ఆ ఇస్రాయల్ యాచకులు పిల్లల దగ్గర తీసుకోకపోకముందు వాళ్ళు కూర్చుంటారు దాన్ని ఏదో అంటారు పదం ఆ ఇరవై మంది కూర్చుండే దాన్ని ఏదో అంటారు బైబిల్లో అవన్నీ తిరిగి తిరిగి నెరవేరుతూ ఉంటాయి కాబట్టి ఆ తిరిగి మళ్ళీ ఇరునాలుగు పెద్దలనే ఏర్పరచుకోవడము వాళ్ళు ఇట్లా తీర్పులు తీర్చి ఎందుకంటే ఈ కోర్టు సిస్టమ్ పోతే వాళ్ళు ఏమంటే న్యాయధిపతులు మీరు ఏం మాట్లాడుతారో మాకు ఏం అర్థం కావట్లేదు పిల్లత్కేం అర్థం కాలేదు నాకు ఏం అర్థం కావట్లేదు మీ ఇష్టం బోండి అని ఒప్పచెప్పండి కాబట్టి పోలీసులకు కానీ కోర్ట్ సిస్టమ్ లో కానీ వాళ్ళకి ఏమర్థం కాదు మనమేమో ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు ఇవి వాళ్ళకి ఏం అర్థం కావు కాబట్టి వాళ్ళు ఏమంటారు మీ దగ్గర మీకు మీకు ఒక్క చెప్తున్న మీరే చూసుకున్నట్టారు అప్పుడు ఆ ఆ పెద్దలు ఆ యాజకులు అందరు ఏం చేస్తారు జమ అయిపోయి వాళ్ళు తీర్పు తీరుస్తారు అన్నట్టు సో తీర్పు అయింది మరణమే అయితే మీరు మధ్య ఒక వారం క్రిందట గమనించడం లేదు ఈ ఇస్లాము ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అని ఒక చిన్న సంస్థ ఏర్పరచుకున్నారు ఇది అల్ ఖైదా లాగానే తయారైందన్నట్టు దానికి ఒక ఒక పెద్దవాడిని ఏర్పరచుకుంటూ వాడు తీర్మానించేసిండు వాడు ఏమి డిక్లేర్ చేసిండు ఈ కొన్ని దేశాల మీద అటాక్స్ చేయాలా యవనస్తులందరు త్వరగా మీరు ఇక్కడ తరబీదు పొందండి అనేసి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తున్నట్టు అది జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రపంచమంతటా మళ్ళీ మరణకాండ స్టార్ట్ అవుతున్నట్టు కాబట్టి ప్రతి దేశాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఒబామా కూడా దాన్ని విరోధంగా మాట్లాడుతున్నాడు ఎట్లనైనా దాన్ని అడి కట్టాలనేసి సో మన దేశంలో కూడా ఇప్పుడు చాలా కట్టుదిట్టాలు చేశారు ఎందుకంటే ఏ రీతిగానైనా ఆ ఐఎస్ఐఎస్ ని మన దేశంలోనికి రానియకుండా అడగిస్తారు అన్నట్టు సరే వాళ్ళు ఏ రీతిగా విస్తరిస్తారు అనేది నీకు తెలుసు ఇంకటే వారిని ఏర్పరచుకుంది ప్రభు ఎందుకంటే ఇవి అన్ని ఎప్పుడు నెరవేర్తాయి ఎట్లా నెరవేర్తాయి అంటే మనకి కన్ని కండ్లకు కట్టినట్లు మనకి చూపిస్తుంది దేవుడు క్రైస్తవులు గ్రహించని కాలంలో మనం ఉంటున్నాం కానీ ప్రభు ఈ మరణకాండ ఎప్పుడు ఆరంభమైతుంది ఎట్లా ఆరంభమైందంటే వాటికి తనకి సంబంధించిన అన్ని సూచనలు కనిపిస్తున్నాయి కళ్ళకు కట్టినట్టు ఎప్పుడు అది ఆరంభమవుతుంది ప్రపంచమంతట రక్తపాతము రక్తము ఏరుగా ప్రవహించడము ఇవన్నీ ఎప్పుడు ఆరంభమైతే క్షణంలో జరిపోతా ఉంటది ఏ టెన్ల జరిపోతుందో సూసైడ్ బాంబ్స్ వస్తాయా వాడు ఎక్కడా దాని పోయి బ్లాస్ట్ చేసుకుంటాడు లేకుంటే మందిరంలో కూర్చొని అందరితో పాటు వాడు వర్షం చేసుకుంటే బాంబు ఓపెన్ చేసేచ్చు మొత్తం అంత స్మాష్ అయిపోవచ్చు అట్లాంటి కాలంలో మనం ఉన్నాం కాబట్టి సరే ఏ రీతిగా మనము బాధపడాలా ఏరీతిగా మన సహోదరులే కదా గొప్ప జనం అంటే మనం ఏ రీతిగా మనం మార్చుకోవాలి వాళ్ళని ఎట్లయితే నడిపించాలా మీక దాని గురించే మాట్లాడుతుంది ఇక్కడ చూడండి ఎనిమిదవ వర్షంలో ఇసా ఉల్పా ఎంత భయంకరంగా జీవించిండ్రో అని హెచ్చరిస్తూ దీన్ని చూచి నేను కేకలు వేయచు కాబట్టి మన జీవితం ఆ రీతి ఉండాలనేది హెచ్చరిస్తుంది మనము కేకలు వేసే టైం ఇది చివరిగా సింహం కూడా కేకలు వేస్తుంది అని మనం విన్నామా లేదండి ఇక్కడే ఎక్కడ మట్టపు సంబంధించిన బోధనలో చూసిన అవన్నీ మనము కావాలి వాటికి సంబంధించింది వలి వాడు వంటివాడు వంటి వాడు కాబట్టి సింహం ఏరీతిగా కేకలేస్తుందో వాడు కూడా అదే రీతిగా కేకలేసి అందరినీ హెచ్చరిస్తాడు అనే కాబట్టి నిద్రమయ్యే సింహం కాదు మనం అన్న విషయాన్ని చూపిస్తాడు కాబట్టి మీకు అంటున్నాడు చూచి నేను కేకలు వేయిచు ప్రుచున్నాను దేవుని బిడ్డలు ఏరీతిగా జీవిస్తుండ్రు అన్నది చూసినప్పుడు భరించలేని కాబట్టి మనం కూడా అతనే మన ప్రవ్వ ఎందుకు ఇంత భయంకరీ ఇంత భయంకరంగా ఎందుకు తేరండరు వీళ్ళు నీ యొక్క వాగ్దానాన్ని ఎందుకు వీళ్ళు ఉల్లంఘించరు నీ యొక్క నిబంధనను ఎందుకు ఉల్లంఘించరు పాత నిబంధన కాలంలో వాళ్ళు ఉల్లంఘించరు ప్రత నిబంధన కాలంలో వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు ఈ రీతిగా ఉంటే మన ఏ రీతిగా ప్రవ్వ అని వేదన పడుతున్నట్టు మనం చూస్తున్నాం అక్కడ అతన్ని ఆయన కేకులు వేచి ప్రలాపించున్నాడు ఏమీ లేకుండా దిగంబడినై నక్కలు అరుచినట్లు అరుచుచున్నాను సరే ఆయన బట్టలు కూడా వేసుకోలేదట ఆయన బట్టలన్నీ విప్పేసి అడూని నక్కలాగా అరుస్తున్నట్ట అయ్యో అయ్యో అనేశ్ ఎంత భయంకరంగా నా దేశం ఎంత భయంకరంగా నా సహోదరులు నా ప్రజలు ఇస్రాయల్ని అంటే ఆయన వేదన ఏ రీతిగా ఉంది అనేది మనం గ్రహించాలా ఏ రీతిగా ఆయన బాధపడుతుడు అంటే ఆయన సరే ఆయన బటలు ఇప్పేసి అట్లా చూపించుకోవడానికి కొరకు కాదు కదా ఆయన బటలు ఎందుకు హరీతిగా ఇప్పేసిండే ఇసల్ పంత భయంకరంగా సిగ్గులేని వారి వాళ్ళే జీవిస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే యుగ సమాప్తి అట్లనే ఉంది కదా చాలా భయంకరంగా ఉంది క్రైస్తవ జీవితం మనం చూస్తున్నాం అక్కడికి నిప్పుకోడి మూలుగునట్లు మూల్గుచున్నాను కాబట్టి చాలా దుఃఖంలో ఉన్నాడు వీళ్ళందరు నశించుకోబోతున్నారు అన్న దుఃఖము ఆయనని పట్టుకుంది దానికి తగిలిన గాయము మరణ కరములు కరణం కరములు కాబట్టి ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా శ్రమల పాలగా మరణం అగునంతగా అని హెచ్చరిస్తున్నాడు అవి యూదాకు తగిలినవి నా జనుల గుమముల వరకు ఎరుసలేము వరకు అవి వచ్చిన్నవి కాబట్టి అవి ఆల్రెడీ వచ్చే స్నేహి ఎక్కడి వరకు వచ్చే స్నేహి ఎరుసలేము గుమ్మ వరకు కాబట్టి ఎరుసలేము అంటే మీకు తెలుసు పరమ ఎరుశలేమని పాట కూడా వాడతారు పరమ ఎరుశలేమంటే ఎవరు పరమా ఎరుశలేమని పాట వాడుతుంటారు కానీ వాళ్ళంతా ఆయన జీవిస్తా ఉంటారు మనుషుల కల్పితాల బోధలకి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా కాబట్టి బయటికి దేవుని బిల్లని చెప్పుకుంటారు కానీ వాళ్ళు దేవుని బిల్లలు కానివారు కాబట్టి ఎరుసలేమో ఏ రీతికి ఉంది శారీరకమైన ఎరుసలేం పైన ఒక ఎరుసలేముంది కింద ఒక ఎరుసలేం ఉంది అని ఎవరు చెప్తారు పౌరులు జ్ఞాపకం చేస్తారు దళితుల రాష్ట్ర కాబట్టి పైన ఉన్న వేరే క్రింద ఉన్న ఎరుసలేం వేరే అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది కాబట్టి పైన ఉన్న ఎరుసలేమో ఆత్మీయమైంది క్రింద ఉన్న ఎరుసలేమో శరీరకమైంది కాబట్టి ఇది ఎరుసలేం దానికి సంబంధించింది కృషియే చెప్తుంది శారీరకమైన ఎరుసలేము లేక శారీరకమైన దేవుని బిడలకు సంబంధించింది దేవుని బిడలని చెప్పుకుంటారు దేవుని బిడ్డ దేవుని బిడ్డలకు తగిన పేర్లు పెట్టుకుంటారు కానీ వాళ్ళు జీవించేది అన్యుల వలె కాబట్టి ఎరుసలేము గుమ్మముల వరకు ఏమొచ్చింది గాయములు మరణ కరములు గాయములు అవి యూదాకు వచ్చిన్నవి నా జిల్ల గుమ్మములకు వరకు ఎరుసలేము వరకు అవి వచ్చిందవి కాబట్టి ఖితంగా ఎరిశ్లేముకు గాయము జరగబోతుంది అన్న విషయాన్ని సరే గాయము అన్నప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి గాయం అంటే ఎట్లుంటది గాయం అంటే ఏంటి రక్తం కనిపించేది కదా దెబ్బతాయి రక్తం వస్తుంది కాబట్టి గాయము అంటే దేనికి సంబంధించింది అంటే ఖచ్చితంగా రక్తము కారే సంబంధించింది వీరందరికీ రక్తము కారే దశకు వీళ్ళందరూ స్థితపడుతారు అన్న విషయాన్ని ఇక్కడ సరే ఇసాయి పల్లెకి ఏ రీతిగా శ్రమ రాబోతుంది అన్న విషయాన్ని హెచ్చరించినాక అంటే ఉత్తర దిక్కునా దక్షిణ దిక్కునా చెప్పినాక సడన్లీ ప్రవచనము ఈ లోకం మీతికి ఈ విషయం నేను మీకు ఎన్నిసార్లు జ్ఞాపకం దేవుడు ముందు తన బిడల్ని శిక్షించేటప్పుడు శత్రురాజుని లేపడము లేపినాక తిరిగి ఆ శత్రుకి శిక్ష ఇంకొక శత్రురాజు ద్వారా ఇప్పించడం అది విధానం దేవుణ్ణి ఎన్నిసార్లు మనం అది చూస్తూనే ఉంటాం ఇక్కడ ఇక్కడ అదే చూపిస్తున్నారు చూడండి కొంతసేపు వాక్యాన్ని మనం చూసుకొని ముగించుకుంటాం పదవ వచనం గాతు పట్టణము లో దీని తెలియజెప్పవద్దు అట్లనే ఇంకా కొన్ని పట్టణాలు ఉన్నాయి గాతు పట్టణం అని ఇంకా ఎన్ని చాలా ఉన్నాయి ఐదారు పట్టణాలు ఉన్నాయి అక్కడ ఒక్కొక్కటి మనం చూస్తాం గాతు పట్టణం అందు దీని తెలియజెప్పవద్దు త పట్టణంలో దీనిని తెలియజెప్పవద్దు అచ్చట ఎంత మాత్రమును ఏడవద్దు దాని తర్వాత బెత్లయప్రా అదొక పట్టణం బెత్లహేం కాదది బెత్లయప్రా వేరే పట్టణం ఇది బెత్లయప్రాలో నేల నేను దూడిలో పడి పొర్లి తిని నివాసి దిగంబడిపై వెల్లుము వారు అవమానం ప్రాపము బేతేజీలో మొదలు పెట్టి జరుగుచున్నది తాము పోగొట్టుకున్నా కొని తాము పోగొట్టుకున్న మేలును బట్టి బాదా నందుచున్నారు ఏలైనగా యహోవ యుద్ధ నుండి కీడు దిగి ఎరుసలము పట్టణము ద్వారము మట్టుకు వచ్చను ఎరుసలము పట్టణము ద్వారము మట్టుకు వచ్చను ఏమొచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇదే వాక్యాలు ఉత్తగ చదువుకుంటే కాదు ఏలైనగా యహోవ యుద్ధ నుండి కీడు దిగి ఎరుసలేము పట్టణము ద్వారము నద్దకు వచ్చను ఇది మనం అర్థం చేసుకోవాలా ఎరుసలేము వరకు ఏమొచ్చింది కీడ్ వచ్చింది ఎక్కడి వచ్చింది దేవుని దగ్గర నుంచి వచ్చింది దేవుడే ఆ ఇంగ్లీష్ బైబిల్ ఇంకా బాగుంది దేవుడే దాన్ని పంపించిండు అనుందిల్ అనుందిల్ కేమ్ డౌన్ ఫ్రం ద లాడ్ అంటే దేవుని దగ్గర నుంచే అది వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మరోసారి జ్ఞాపకం చేసుకోవాలా దేవుడే నేను పంపించండి ఎన్ని సార్లు చూపిస్తాడు ఈ విషయం అది అండర్లైన్ చేసుకోలేదు నేను ఎందుకో పెళ్ళి లేదు అండర్లైన్ చేసుకోలేదు యహోవ యుద్ధం నుండే కీడు వచ్చిన బాగా తెలుసుకోండి యహోవ యుద్ధం మేలు వచ్చి కదా కీడు ఎందుకు పంపిస్తుండు ఇంగ్లీష్ బెబ్యుల్లో ఈ విలు అని ఉంది అంటే దయ్యాన్ని పంపిస్తాను సైతాన్ని పంపిస్తాను అంటున్నాడు దేవుడే సైతాన్ని పంపిస్తాడు అని ఇక్కడ ఇంత బాగుంది ఇంగ్లీష్ బైబుల్లో ద ఈ విల్ కేమ్ డౌన్ ఫ్రం గాడ్ ఫ్రం ద లాడ్ అని ఉంది అంటే దేవుని దగ్గర నుంచే అది రావాలా అంటే దేవుని ఆగే లేకుండా వస్తుందా ఖచ్చితంగా దేవుని ఆగే ద్వారమే రావాలి ఇది కాబట్టి ఎక్కడి వరకు వచ్చింది ఎరుసలేము ద్వారము దగ్గరికి వచ్చేసింది సో ఇది రెడీగా ఉంది అంటే ద్వారం దగ్గర అంటే ఇంకా రెడీగా ఉంది ఎనీ టైమ్ అటాక్ చేస్తుంది కానీ మనకు అటాక్ చే ఎందుకో తెలుసా నీ ద్వారము బద్దాల మీద గోడపిల్ల రక్తం ఉంది అది నువ్వు జ్ఞాపకం చేసుకోలే మీగా చెప్పినట్లు యహో యోధ నుండి కీలు దిగి ఎరుసలేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను అంటే ఇంకా ఏ క్షణంలో అది ఎరుసలేములో వచ్చేస్తుందో తెలియదు అంటే అట్ టైం ఫిక్స్ చేసి దేవుడు అవి క్షణాలను జరిగిపోతాయి అన్న విషయాన్ని అది ఐగుప్తులు కూడా జరిగితే ఆయొప్తులు ఏం జరిగింది ఏ ద్వారానికైతే రక్తము గోరపిల్ల రక్తము పూజ పడలేదో ఆ ద్వారం దగ్గరకు వచ్చింది అది వచ్చి ఏం చేసింది ఆ గొర్రెపిల రక్తం లేని ముద్ర లేని ఇంట్లోకి పోయింది అని మరణం జరిగింది కాబట్టి గొరపిల్ల రక్తం ఎక్కడుందో ఆ ద్వారం దగ్గరికి వెళ్ళిపోయింది లోపల పోలే అది ఆత్మీయమైన విధానం కాబట్టి ఇప్పుడు దేవుడి నుండి కిడు దిగి ఎరులేము పట్టణము ద్వారము మటుకు వచ్చెను సరే దానికి ముందు మనం కొన్ని విషయాలు మనం చదవాలి ఎందుకంటే ఘాతు గురించి చెప్తున్నాడు ఎర్సల ప్రజలకి చాలా భయంకరమైన శ్రమ రాబోతుంది కాబట్టి గాత్ దీన్ని బట్టి నువ్వు ఆనందించొద్దు ఘతు దగ్గర పోయి ఎవరు స్థితి రాబోతుంది అని దగ్గర ఏడవద్దు అని ఎందుకంటే బాగా తీసుకోండి ఘతు ఇవన్నీ పట్టణాలు ఎక్కడ ఉన్నాయంటే ఒకటేమో ఘాతు ఒకటేమో ఫిలిస్తీన్ల పట్టణాలు ఇవన్నీ మనం చూస్తాం ఘాతు పట్నస్తారు కదా గొలియాత్ అంతేనా ఘాతు దాని తర్వాత లాకీషు లాకీషు కూడా ఫిలి పట్నమే అక్కడ ఉంది వాక్యం దాని తర్వాత మారోతు బెత్లే ఎప్రా ఎన్ని పేర్లు అఫ్రా అఫ్రా ఉందా గాతు అఫ్రా దాని తర్వాత సాఫిరు ఇంకా ఉంది మారాత్ మారాత్ సియోన్ కూడా ఉంది చూడండి దాని తర్వాత ఇంకోటి ఉంది ఆకీజ్ ఆకీజ్ అని జైన్ తర్వాత జైన్ అంటే సియోను పాత కాలంలో అంటారు ఇంగ్లీ కొ సాయన్ అయి సియోన్ అయిపోతు అదే థర్టీన్త్ ఫోర్టీన్త్ లో ఉంది దాని తర్వాత దాని తర్వాత సియోన్ కుమార్తె గురించి ఉంది పదిహేనవ వర్షం లేముంది మారేషా ఆ మారేషా నివాసి దాని తర్వాత ఇంకొకటి ఉంటది మారేషియా తర్వాత ఇంకొకటి ఉంటుంది రియోన్ దాని తర్వాత పదిహేనులో మారేషా ఉంది దాని తర్వాత అద్ల్ లాస్ట్ అది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పెట్టండి ఎన్ని పట్టణాలు ఉన్నాయి అండర్లైన్ చేసుకుంటున్నాయి లెక్క కొట్టాయి ఎనిమిద పన్నెండు పన్నెండు నేమ్ వస్తున్నాయి సరే పన్నెండు అంటే ఆశ్చర్యం వల్ల మనకి కానీ ఇవన్నీ ఫిలిస్తీయా దేశం ఫిలిస్తీయా ప్రాంతంలో ఉన్న పట్టణాలు లెగ స్థలాలు ఇవన్నీ కాబట్టి ఫిలిస్తీన్ గురించి చెప్తున్నాడు ఫిలిస్తీన్లు మీరు దీన్ని బట్టి ఆనందిస్తున్నారు మీ పరిస్థితి ఏమవుతుందో అనేది ఆడ హెచ్చరిస్తున్నాడు సరే మొదటిది ఘాతు గాతు పట్నం దేనికి సంబంధించింది అనేది జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ హెచ్ ఫైవ్ జీరో త్రీ నైన్ లో ఏముందంటే ఘాతు అంటే వైన్ ప్రెస్ దాన్ని ఏమంటారు ద్రాక్ష అవును గాతు గొలియా అక్కడి నుంచి వచ్చినవాడు అయితే దాని అర్థం ఏముందంటే వైన్ ప్రెస్ వైన్ అంటే ద్రాక్షలు ద్రాక్షలు తొగ్గుతారు చూసిన దాన్ని ఏమంటారు పెద్ద గానుగ టైప్ గానుగ టైపు గానుగట అట్లా వేసి తిప్పుతా ఉంటారు కానీ దీధి పోయి ద్రాక్షలు అన్నీ మంచి కాళ్ళు కడుకొని మనుషులు బాగా కాళ్ళు కడుక్కొని బాటలు అన్ని మంచి డ్రెస్ వేసుకొని అంటే ప్లాస్టిక్ వేసుకుని పోయి అందులో తొక్కుతారు అన్నట్టు తొక్కుతానే ద్రాక్ష రసం బాగా వస్తుంది ఇంకా వేరే మార్గం దానికి వేరే మిషన్ లేదు ఈ రోజు కూడా ఈ రోజు కూడా ప్రపంచం అంతటా ద్రాక్ష రసం ఎట్లా వస్తుంది అంటే ఎవడో తొక్కితే బయటకు వస్తుందా ద్రాక్షరత్సం సో అట్లా మీరు ఎక్కడన్నా ఇంటర్నెట్ లో చూడండి యూట్యూబ్ లో వైన్ ప్రెస్ అని కూడాతే ద్రాక్ష రసం మనుషులందరూ తొక్కుతా ఉంటారు ఇట్లా ఒకటేమన్నట్ల ద్రాక్ష వేస్తూ ఉంటాడు కుప్పాలు కొంతమంది అలా దిగి తొక్కుతా వాటిని తొక్కినప్పుడు ద్రాక్ష రసం బయటకు వస్తూ ఉంటుంది దాన్ని వైన్ ప్రెస్ అంటారు ఆ దాన్ని ఏమంటారు తొక్కే స్థలాన్ని అది పెద్ద ఇట్లా గిన్నె పెద్ద టబ్బు లాగుంటది మన నీళ్ల టబ్బు ఉంటది కదా అంటే చాలా పెద్దగా ఉంటది టబ్బు దాంట్లో కొన్ని టన్నులు టన్నులు ద్రాక్ష వేస్తే పొద్దున్న నుంచి చైతన్ వరకు తొక్కుతూనే ఉంటారు మనుషులు వాళ్ళ పనే అధిక తొక్కినాక మళ్ళీ ఇంటికి పోలవాళ్ళు స్నానం చేసుకుని పోయి ఇంటికి పోతారు పని పనే అట్లా తొక్కుతారు అట్టు అంటే దానికి అర్థం ఘాతు అంటే వైన్ ప్రెస్ అంటే ద్రాక్షలు తొక్కే స్థలం కాబట్టి బాగా అర్థం చేసుకోవాల ద్రాక్ష పండ్లు దేనికి సంబంధించినవి క్రైస్తువులకు సంబంధించింది ద్రాక్ష వల్లి దేనికి సంబంధించింది ఏసులకు సంబంధించింది ద్రాక్ష తీగలు మీరు అన్నాడు అంటే ద్రాక్ష చెట్టు ద్రాక్ష తీగలు మనమే అని కాబట్టి ద్రాక్ష పండు ద్రాక్ష చెట్లు ద్రాక్ష తీగలు మనమే అంటే ఘాతు పట్నస్తుల్లాగా తయారైనది క్రైస్తవ సంఘం అని హెచ్చరిస్తుంది యుగ సమాప్తిలో కాని ఆయన చెప్తుంది ఏంటంటే మీక ఘాతు మీరేమి ఎంజాయ్ చేయబోతున్నారు మీకు తప్పదు తప్పక మీకు కూడా మీరు ఎట్లయితే దేవుని బిడల్ని తొక్కినరో ద్రాక్ష తొట్టిలో మీరు కూడా ఒకరోజు ఆ రీతిగా తొక్కబడతారు అని హెచ్చరికలాగా ఉంది ఆ వాక్యం మీరు చూస్తే గాతులో గా కూడా దేవుడు పరిశీక్ష పెడతారు అనే విషయాన్ని అక్కడ హెచ్చరిస్తుంటుంది దాని తర్వాత ఇంకొక పట్టణం పేరు ఏంటంటే ఆఫ్రా అంతేనా ఆఫ్రా అంటే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ హెచ్ టెన్ ఏముందంటే హౌజ్ ఆఫ్ డస్ట్ అని అంటే మట్టి దిబ్బ మట్టి కుప్ప లేక ఇల్లంతా దుమ్ముతో నిండింది అని అర్థం కాబట్టి దానికి తగినట్లేదు ఆఫ్రా అనేది దుమ్ముతో నిండిన స్థలము లేక ఒక ఇంట్లో మొత్తం దుమ్ముంది అని అర్థం అక్కడ చెప్పబడింది కాబట్టి ఏ రీతిగా ఇది దుమ్ము దుమ్ము అంటే మళ్ళీ మట్టికి సంబంధించింది కాబట్టి దుమ్ము దూలి దేనికి సంబంధించింది మట్టికి సంబంధించింది మట్టిలో కలిసిపోయి వాళ్ళకి సంబంధించింది కాబట్టి అది ఎవరు అనేది అక్కడ చెప్పబడింది మట్టిలో నుంచి మనల్ని దేవుడు పైకి లేపిండు కదా బుడగలో నుంచి మనం పైకి లేపి కానీ వీరు మనకు అట్లనే దుమ్ములో ఉన్నారు అన్న విషయం హెచ్చరిస్తాడు నువ్వు శాశ్వతంగా మట్టిలో కలిసిపోతావు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు దాని తర్వాత ఇంగ్లీష్ తెలుగులో అట్లనే ఉందా షాఫీర్ అని ఉందా షాఫీరు అంటే జేమ్స్ట్రాంగ్ హెచ్ ఎయిటీ అంటే అంద సుందరమైనది అర్థం ఫెయిల్ అంటే సుందరమైనది అని అర్థం అందరిలోనికి వెళ్ళా సుందరం అయినది అనే వాక్యం చూస్తుంది కదా నా ప్రియరాళ్ళు బహు సుందరమైనది అంటాడు ఎక్కడ పరమ గీతంలో చూస్తా ఉందండి సుందరమైనది అంటే ఎవరికి సాదృష్యం మనం అర్థం చేసుకోవాలా కానీ నీ సుందరము మొత్తం నువ్వు పోగొట్టుకుంటావు నువ్వు సుందరం నువ్వు సుందరిమని అనుకుంటున్నావు కానీ నీ సుందరత్వం అంతా పోగొట్టుకొని నువ్వు దిగంబిరివై నీ సిగ్గు అనేకులకు కనిపించేటట్లు నిన్ను నేను చేస్తాన దేవుడు ఎక్కడన్నాడు హృష్ణ గ్రంథంలో చూస్తాం దాన్ని ఇది మతకరేసిన జీవితం యుగ సమాప్తిలో అట్లా ఉన్నది అది అందంగా ఉంది నేను రక్షణ పొందిన దేవుని అలంకారాల చేత పరిశుద్ధ అలంకారాలు ధరించుకున్నాను అనుకుంటుంది కానీ అది లేదు ఆయన నామం ధరించుకుంది కాని ఆయన నామాన్ని దూషిస్తుంది ఏ రీతిగా ఆయన వాట్యాన్ని ఉల్లంఘించి ఆయన వాగ్దనాలన్నీ ఉల్లంఘించి అది దూషిస్తుంది కాబట్టి అది ఏరితి కూడా సుందరమైనది కాదు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది అది శరీరం మీద జీవిస్తుంది పేరు మట్టుకు మంచిగా ఉంది కానీ శారీరకంగా జీవిస్తుంది దాని తర్వాత జైనాన్ ఇంగ్లీష్ లో జవాన్ ఉంది జైనాన్ హెచ్ లో ఏమని ఉందంటే గొర్రెల మంద అని ఉంది అంటే తరలిపోతున్న గొర్రెల మంద కాబట్టి గొర్రెల మంద ఖచ్చితంగా తరలిపోయే టైం ఇది అని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి గొర్రెల మంద అంటే దేనికి సంబంధించి గొర్రెల కాపడేవారు గొర్రెలెవరు ఇవన్నీ ఆత్మీయమైన చూసినా కదా వాటిని అర్థం చేసుకోవడం చాలా సునాయాసం ఇప్పుడు ఒకప్పుడు కష్టమే కాబట్టి తరలిపోతున్న గొర్రెలు అంటే పోతున్నాయి గొర్రెలన్నీ ఎక్కడితో పోతున్నాయి అంటే వాటి శాలను విడిచిపెట్టి వెళ్లిపోతున్నాయి అన్న హెచ్చరిస్తున్నాడు दांतरता दा तरह हाउस आफ सैड हाउस आफ टेन एन हाउस आफ् नहरो ఎట్లా అర్థం చేసుకుంటారు ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి అంటే హౌజ్ ఆఫ్ సైడంటం అంటే ఇంటి పక్కన ఇల్లుని హౌస్ ఆఫ్ సైడంటం కాబట్టి ఇంటి పక్కన ఇల్లు ఇంటి పక్కన ఇల్లు అన్న విషయాన్ని చూపిస్తున్నారు అక్కడ కాబట్టి మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు ఇది ఒక పట్టణానికి సంబంధించి ఇవన్నీ పేర్లు పట్టణాలకు సంబంధించినవి లేక అన్ని అరీతిగా ఉన్నాయి పట్టణాలు ఏ రీతిగా ఉన్నాయి ఉదాహరణకి షాఫీర్ అంటే అందంగా ఉన్నది కానీ అది దేవునికి విరోధంగా ఉన్నది నువ్వు ఎంతగా అందంగా కనిపించినా దేవుడికి విరోధంగా ఉన్నావు అని చెప్తున్నాడు అదే రీతిగా జైన అంటే తరలిపోతున్న గోరెళ్లు అంటే గోరెళ్ళు అంటే మళ్ళా క్రైస్తవులే అది నేను చెప్పేది మీకు క్రైస్తవులే కానీ తరలిపోతున్నారు అంటే ఏదైతే తరలిపోతున్నారు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు అట్లా చేసుకోవాలి అందరిలోకి వెళ్ళినా సుందరవతివి కానీ నీకు సిగ్గు లేదు అని హెచ్చరిస్తున్నాడు సాఫీరు అనే పట్టణానికి సాదృశ్యంగా అదే రీతిగా హౌస్ ఆఫ్ సైడ్ మీరు ఎప్పుడు కలిసే ఉంటారు ఒక పక్కన ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి సర్పములు తేళ్లు కలిసే ఉంటాయి గొప్ప జనము సర్పములు తేళ్లు కలిసే ఉంటాయి ఆ రీతిగా అర్థం చేసుకుంటున్నాం వాటి నివాస స్థలాలు అట్లా ఏర్పరచుకున్నారు అని హెచ్చరిస్తున్నాడు దాని తర్వాత జాయోను లేక సియోను సియోను కుమారి అంటున్నాడు కదా సియోన్ అంటే ఇంగ్లీష్ లో నేను మర్చిపోయినా రాసుకోలేదు జేమ్ స్ట్రాంగ్ నంబర్ ఉంది జేమ్ స్ట్రాంగ్ నంబర్ ఎంత చెప్పండి సియోన్ కి హెచ్ సిక్స్ సెవెన్ దాని ప్రకారంగా సియోను అంటే పర్మనెంట్ క్యాపిటల్ అంటే శాశ్వతమైన రాజధాని అని అర్థం కాబట్టి ఇప్పుడు మీరు అర్థం తీసుకోవాలి సియోను దేనికి సంబంధించింది మీరు ఎన్నిసార్లు ధనించినారు మన ప్రభువు సియోను పర్వతం మీద నివసిస్తున్నాడు లక్ష నలభై నాలుగు వేల మంది వెంట వెళ్లి నివసించిరి గౌరపిల్ల ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్లి అని ఒకరోజు మనం ధ్యానించినాం కాబట్టి సియోన్ సియోను అంటే పర్మనెంట్ క్యాపిటల్ లేక శాశ్వతమైన రాజధాని అంటే దేవుడు యొక్క స్థలం శాశ్వతమైన స్థలం మనం అక్కడ ఉంటామన్న విషయం ఇక్కడ చెప్తుండో ఆ వాక్యాన్ని మనం వచ్చేవారం దీర్ఘంగా ధ్యానిస్తాము ఎందుకంటే ప్రతి ప్రవచనంలో మనకి లక్ష నాలుగు నాలుగు వేల మందిని కూడా దేవుడు చూపిస్తున్నాడు వారికి బాధ్యత ఏంది సియోను కుమార్తె నీవు ఏం చేయాలనేది కూడా అక్కడ హెచ్చరి హెచ్చరికలాగా చూపిస్తాడు మత క్రైస్తవులు సియోను కుమార్తె లాగా ఎట్లా తయారు కావాలా అన్న విషయాన్ని చూపిస్తుంది మనము ఆ రీతిగా మతంలకు వెళ్లి బయటికి వచ్చిన వాళ్ళం మనకి ఏ మతానికి సంబంధం లేదు మనం క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళం ఎందుకంటే అది కూడా అన్య మతస్థుల లాగానే అది కూడా విగ్రహారాధన పాపంతో నిండింది అది మన ప్రభు జీవ గల ఆయన విగ్రహం ఎట్లా పెడతాం నేను ఎన్నిసార్లు ఈ విషయాన్ని హెచ్చరించిన మనుషులపై దేవుడు జీవం గల ఆయన బొమ్మేందు పెడతాం సత్యకాలలో బొమ్మ పెడతాం ఓడనే గాని సరే పక్కా తెలంగాణ భాషలో మాట్లాడితే ఇప్పుడు కోంసే చచ్చిపోయినే బొమ్మ పెడతారు దండలేస్తారు దేవుడు నిజంగా బ్రతికి ఉంటే ఆయన బొమ్మ మీద పెడతారు తాతలు మూతాతలు తండ్రులు చనిపోతే ఆయన ఫోటో ఇంట్లో పెడతారు పెట్టి దానికి పూజ దండ వేస్తారు ఆ దినం చచ్చిపోయిన దినం వస్తే ఆ దినం చేస్తారు దానికి ఏదో పూజలు చేస్తారు అని చేస్తారు చనిపోయి కాబట్టి దేవుడు అనేవాడు ఆయనకి చాగుండదు కదా ఆయన నిత్యం జీవించేవాడు కదా మళ్ళీ జీవించేవాడిని ఫోటో పెట్టి దండ వేస్తే నువ్వు చంపుతున్నావలేదా దేవుణ్ణి ఇది మతంలో ఉండేది ప్రతి మతంలో ఉండేది క్రైస్తవ మతంలో కూడా ఉంది ఆయన ఫోటో పెడుతున్నారు అంటే మీరు తిరిగి చంపినారైనని మనం ఎందుకు ఫోటోలు నమ్మమంటే ఆయన జీవంలో జీవించేవాడు ఇప్పుడు నా పక్కన నా హృదయంలో ఉన్నాడు అన్నప్పుడు ఆయన బొమ్మ ఎందుకు మత క్రైస్తవానికి మనకి తేడా అందుకే వాళ్ళు దాన్ని విడిచిపెట్టరు మనం చెప్పిన వాక్యం వాళ్ళకి చాలా కష్టతరంగా ఉంటుంది అవి తీసి అవి నిర్గమ మనం చూస్తాం ఆ విగ్రహాలు పెట్టుకున్నంత కాలము మూడు తరముల వరకు శాపముంటది ఆ కుటుంబాలకి అంటే తాత ఆరంభం బిస్తే తాత ఇంట్లో బొమ్మలు తెచ్చి తాతకి కుమారునికి మనవనికి మూడు తరాలకి శాపముంటద సరే నాకుండదు ఎందుకంటే నేను బొమ్మలు తీసేసిన మా ఇంట్ల మీకుంటుందా మీ ఇంట్లో బొమ్మలు కాబట్టి విగ్రహ ఆరాధన అంటే దేవుడికి ఎంత అసహ్యమో మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఏ బొమ్మతో నన్ను పోలుస్తారంటాడు ఎవరు చూడలేవు దేవుణ్ణి నువ్వు చూడకుండా ఊహించుకుని బొమ్మ ఆయన ఆయన అనుకోడా అరే నీ పిచ్చి పట్టిందా నా మొహం అట్లా ఉంటుంది అనుకుంటురా నా మొహమే చూడలేదు ఎట్లా వేసుకుంటారు బొమ్మ ఎట్లా వేసుకుంటారు వేసుకుంది గాక మళ్ళా దాన్ని ఎట్లా పూజిస్తున్నారు ఆయన రోషం కదా చాలా రోషం ఆయన మహిమ ఇల్లనే ఉంది మీకు తర్వాత చూపిస్తాయి ఈ ప్రవచనంలోనే మీక గ్రంథంలో ఆయన మహిమని వేరే వాళ్ళకి ఎవరికి ఈ పట్టణాలన్నీ మహిమని గుంజుకుంటున్నాయి అందుకే దానికి వాటిని హెచ్చరిస్తుండే ఈ పట్టణాలకు అన్నిటికీ శిక్ష వస్తుంది సరే ఈ రోజు ఈ ఈ ఫిలిస్తీయ పట్టణము పాలస్తీన మారింది ఫిలిస్తీయ దేశము ఈ రోజు పాలస్తీన దేశం మారింది పాత నిబంధన కాలంలో ఫిలిస్తైన్ అన్నారు ఈ రోజు దేశం ఈ రోజు కాలంలో దాన్ని పాలస్తైన్ అంటున్నాం కాబట్టి పాలస్తీనులు ఇప్పటికి కూడా ఇసాన్ పిల్లలకి పక్కన బలం లాగానే ఉన్నారు సరే పాలస్తీనాలనే మన ప్రభు గుర్తిండు ఈ విషయం ఎవరు గుర్తుపట్టాడు పాలస్తీన్లో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు ఎవరు గుర్తుపట్టాడు ఇసాన్ పిల్లలు దేశం బాంబులు వేస్తుంటే ముస్లింసా క్రిస్టియన్సా అది కూడా ఎవరు గ్రహించాడు క్రైస్తవులు ఏ రీతిగా కూడా వీటిని గ్రహించలేరు అందుకే వాళ్ళు మతపరమైన జీవితంలోనే సుఖానుభవాన్ని ఆశించిన వాళ్ళు వాళ్ళు ఏ తయారైనారు కాబట్టి వాళ్ళు తిరిగి ఆత్మీయ దేశంలో ఫెలిస్తీన్ ఈ వాక్యం మనం ఎందుకంతంగా ధనిస్తున్నామంటే ఆత్మీయ దశలో క్రైస్తవులు ఇస్రాల్ పేదలుగా మారాల్సింది పోయి ఫిలిస్తీన్లుగా అని ఈ విషయాన్ని హెచ్చరిస్తున్న ప్రవక్త కాబట్టి ఈ రీతిగా తరైనప్పుడు వీరికి ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు మీరు ఏ రీతిగా తెరేత్తారు దుమ్ముకి దుమ్ము దుమ్ము దురిలాగా తేరేతారు మీరు తల్లిపోయే గొర్రె లాగా తయారెత్తన్నారు మీ అందము వికారంగా కాబోతుంది ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నాడు మీ ఇల్లు దుమ్ముతో నిండిపోతుంది మీ ఇల్లు ద్రాక్ష గానుగా లేక ద్రాక్ష తొట్టి తొక్కబడే జీవితం లాగా కాబోతుంది ఇవన్నీ హెచ్చరికల్లాగా వీటిని చెప్పాడు దాని తర్వాత మారోత్ మారోత్ అంటే మారా మారా అనే పదము మారోత్ ఒకటే నాకు అది నంబర్ గుర్తులేదు జైల్షాంగ్ నంబర్ మారోత్ పన్నెండవ వచనంలో హెచ్ నైన్ అంటే మారా అని అర్థం మారా అంటే మారా అంటే చేదు అనుభవం మారా అనే ప్రాంతంలో మనం చూస్తాం కదా ఎక్కడ చూస్తాం బైబిల్లో ఎవరికి అనుభవం ఎవరు పొందుతారా అనుభవం మారా అనే అనుభవం బైబిల్లో ఇస్రాయల్ ప్రజలు ఐవపు నుంచి బయటకు వచ్చినాక వాళ్ళ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకి దాహం వేసినప్పుడు ఆ నీళ్లు పై అవుతుంది చేదు ఉంటది విషం ఉంటది ఆ నీళ్లలో మోసకాలంలో మారా మారా అంటే చేదు అనుభవం కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇస్రాయిల్ ప్రజలకి చేదు అనుభవం జరిగింది కాబట్టి యుగ సమాప్తిలో ఇస్రా మారా అనుభవం తిరిగి జరగబోతుంది ఈ వాక్యం చెప్తుంది ఇది ఎవ్వరు చెప్పలేరు ఎవ్వరు చూపించలేరు అది ప్రభువు తప్ప ఎవరు కూడా వీటిని మనకు చూపించలేరు మారా అనే అనుభవము ఫిలిస్తీన్లకి చూపించబోతుంది కానీ అసలు ఫిలిస్తీయా పట్నమే లేదు ఈరోజు గాతు అనే పట్నమే లేదు కదా ఈరోజు ఈ పేర్లేవు పాలస్తీన్ల దేశంలో ఈరోజు ఈ పేర్లు లేవు మరి ఏ రీతిగా ఇవన్నీ యుగ సమాప్తిలో నెరవేరుతాయి కాబట్టి ఆత్మీయ దర్శకు అర్థం చేసుకుంటే ఇవన్నీ ఒక గుంపుకి సంబంధించినవి ఈ పేర్లన్నీ తగినట్లు ఒక గుంపు జీవిస్తుందన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు తర్వాత లాస్ట్ చెప్పండి పేరు అది పన్నెండవ వచ్చినాం కదా ఆకీస్ కాదు ఇది కిందికి రండి ఇంకా నేను నెక్స్ట్ వీక్ నుంచి అర్థాలు పెట్టుకోవాలి అది అది మీక నివసిస్తున్న పట్టణం అది అదేంది అఖిజిప్ అఖిజిప్ ఎక్కడుంది అది వచనం పద్నాలుగులో ఉందా అఖిజిప్ అని పద్నాలుగులోనా మోరేషకు మోరేషత్తు అంటే అది మొదటి వచనంలో ఉంది మోరిషత్ అంటే మోరిషత్ అనే స్థలంకి స్థలంలో ఈ ప్రవక్త నివసిస్తున్నాడు కాబట్టి ఆ పట్నం గురించి కూడా చెప్తూ మోరిషత్ కు విషయంలో మీరు విడుదలకై అభిజ అభిజీ ఏముంది అక్కడ అట్లే కాదు అజ్జీబు పండ్ ఇండ్లు ఇండ్లు ఇది అక్కడ నేను వాక్యాన్ని ఆపేస్తా ఎందుకంటే ఎట్లా ఎగ్జాక్ట్లీ ఈ ప్రవర్శన నెరవేరుతాయని అడిగితే మనం చూస్తున్నాం అగ్జీబు కదా అగ్జీబు ఇంగ్లీష్ లో ఏముందంటే అక్కడ కూడా ఇంగ్లీష్ అటూ అదే అవన్నీ పాలసీలకు సంబంధించిన ప్రాంతాలే అయితే అగ్జీబ్ అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్ ఎంత త్రీ నైన్ త్రీ నైన్ టూ అంతేనా నాలుగుంటాయే త్రీ ఓకే హెచ్ ప్రకారంగా అగ్జీబ్ అంటే డిసిక్ఫుల్ అనుంది అంటే మోసగించేది అని అర్థం మోసంతో నిండింది ఒకటి యుగ సమాప్తిలో మతము మోసంతో నిండింది ఎక్కడ చూసినా మోసగాండ్లే ఎక్కడ ఏ మతంలో చూసినా మోసగాంలే ఎవడు మోసగాడు ఎవరు చూసినా మోసగాండ్లే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడైతే ఆ ఐఎస్ఐఎస్ దాని లీడరు అనౌన్స్ చేసిండు ప్రపంచమంతట జిహాద్ అనౌన్స్ చేసిండు ఇస్రాయల్ ఇస్లాము ఇస్లాము మతానికి వినోదంగా వీళ్ళందరు లేస్తారు ప్రపంచం అంతటా సైతాన్ లాగా తరలింది కాబట్టి ఇప్పుడు మనం అందరం సైతాన్ని చంపాలా అంటే ఈ ప్రపంచంలో ఉండే మనుషులందరూ సైతాన్ మనుషులు క్రైస్తలు కూడా కాబట్టి అందరిని చంపాలా వాళ్ళు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే పర్లేదు లేకపోతే వాళ్ళు అందరినీ చంపాలా అని వాళ్ళు తీర్మానించుకొని ఇంటర్నెట్ లో పెట్టేసిండు పెట్టి అల్లా కొరకు ఎవరు జీవిస్తారో వాళ్ళందరు ఇందులోకి జాయిన్ కావాలా అని ఆహ్వానం చెప్పిండు అంటే యవనస్థులంతా ఈ దేశంలోకి వెళ్ళిపోతారేమో చాలా మంది ముస్లింస్ అని గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా అక్కడ మంది చేస్తుంది అట్లా ప్రపంచమంతట దేశాలు చేస్తున్నాయి చాలా జాగ్రత్తగా వాటిని చేస్తున్నాయి ఎంత జాగ్రత్తగా చేసినా ప్రభువే వాటిని లేపిండు అని మనం ఎన్నిసార్లు ఏ వాక్యం ధ్యానించినప్పుడు మన హబ్బక్కు గ్రంథం ముగించే టైంకి దేవుడు మనకు చూపించింది ఇస్లాం మతాన్ని మన ప్రభువే యుగ సమాప్తిలో లేపిండు అని అది ఇస్లాం మతస్థలకు తెలియదు క్రైస్తవులకు అసలే తెలియదు ఎప్పటికీ వాళ్ళు గ్రహించలేరు కాబట్టి వారిని లేపింది ఆ మతాన్ని దేవుడే ఏర్పరచుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు గణహీనమైన ఘటంలాగా ఆయన ఏర్పరచుకో తప్పదు ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఆయన అసుని దేశాన్ని లేపేడు అదే రీతిగా బబ్లోని దేశాలు లేపేడు అమోరీలన్నీ రకరకాల దేశస్తులనే దేవుని బిడలకు విరోధంగా లేపేడు యుగ సమాప్తిలో ప్రపంచమంతటి దేవుని బిడలు ఉన్నారు కాబట్టి మళ్ళీ ప్రపంచం దేవుని బిడలకు విరోధంగా ఎవరి లేపాలా ఒక దేశాన్ని కాదు లేపాల్సింది ఒక వ్యవస్థను లేపాలి కాబట్టి ప్రపంచం అంతటా స్థిరపడిన వ్యవస్థ ఇవన్నీ ప్రొటెస్టెంట్ మతము ప్రపంచంలో గొప్ప మతం అంటే ఎక్కువ ప్రజలున్న మతం రెండవది కేథలిక్ మతం మూడవది కేథలిక్ మతం క్రైస్తవ మతం గానే కాదు మరియమ్మను పూజించే మతము క్రైస్తవ మతం గానే కాదు సైంట్స్ లేక భక్తులని పూజిస్తుంది భక్తులని ఇప్పుడు ఆశ్చర్యంగా నేను మొన్న పేపర్ను చూసిన అటు రాయ్పూర్ ఈ హిందూ మత పీఠం ఒకటి ఉంది దాని అధిపతి ఒక డిక్లరేషన్ ఇచ్చింది మన పూర్వం నుంచి పూజిస్తున్న దేవతలని తప్ప వేరే మనుషులని దేవతల్లాగా చేసుకుని పూజించొద్దు అని డిక్లేర్ చేసేది ఉదాహరణ షిరిడి సాయిబాబాని పూజించద్దంట ఈ దేశంలో దాని తర్వాత పుట్టపర్తి సాయిబాబాని పూజించొద్దంట ఇంకోటి ఏదో పేరు చెప్పింది ఇట్లా ఈ మూడు ఈ ముగ్గురు మనుషులు మొన్న మొన్న రీసెంట్ కాలంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళని పూజించద్దు వీళ్ళ విగ్రహాలు పెట్టదు దేశంలో వీళ్ళ కొరకు మందిరాలు కట్టద్దని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు కానీ మనం ఎందుకు నేర్చుకోవాలి యుగ సమాప్తిలో ఈ ప్రవచనాలు ఎట్లా నెరవేరుతున్నాయి ఏ రీతిగానైనా మనము వీటిని అర్థం చేసుకుని ఏ రీతిగానైనా మనం వారిని మన ప్రముఖంతో నడిపించుకోవాలి కొందరు లేకపోతే వీరి చేతిలో వాళ్ళు మరణిస్తారు కాబట్టి మరణించక వారిని కొందరన్న మారుతారు అన్న తపన మనకుంది ఈ ప్రవక్త ఎట్లయితే ఏడుస్తున్నాడో మనకు కూడా అదే ఏడుపు ఉండాల మన హృదయంలో అదే వేదన ఉండాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు కాబట్టి సరే మీకు బాగా అయింది అన్న పాస్టర్స్ కూడా ఉన్నారు ప్రవస్త వీనికి తగిన శిక్ష అయింది ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళకి అందరికి మరణం తప్పదు ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి అందరికి శిక్ష తప్పదు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళందరూ ఏమైతారు వాళ్ళ ఇళ్లలో ఎక్కడ కూడా ఆశీర్వదం ఉండదు అని శాపార్థాలు పలుకుతారు పాస్టర్స్ ఈ నాకు చెప్పిండ్రు చాలా మంది ఎవడైతే ఈ చర్చలకు వెళ్ళి వెళ్ళిపోతాడో వాడు ఎంత పడడు ఫస్ట్ పాయింట్ సెకండు వాడిని వాడి ఏమి చేసినా వానికి ఫలం రాదు వాడి జీవితంలో వాడి ఉద్యోగంలో వానికి ఫలం ఉండదు వాడి ఇంట్లో ఇట్లాంటి అన్ని శాపార్థాలు పెడుతున్న సంఘాలు అట్లా తయారైపోయినాయి పాస్టర్స్ కాబట్టి ఇప్పుడు చెప్పండి వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలా పాస్టర్స్ అట్లా మాట్లాడితే నీ నోటి నుంచి ఎప్పుడైనా ఆశీర్వచనాలే పలకాలనుంది వాక్యం కానీ నువ్వు శాపవాసనం అంటే నువ్వు దేవుని బిడ్డవి కానే కాదు నువ్వు ఎంత ఏ శ్రీ క్రిస్ అన్న పాపం పొందినా నువ్వు ఎంత పరసతం నీ నోటి నుంచి వచ్చేది శాపవాచైతే ఖచ్చితంగా నీలో ప్రభు లేడు నా హృదయంలో దేవుని యొక్క ఆత్మ ఉంటే నా నోటి నుంచి శాపము అనే పదమే రాదు దుఃఖము వేదన ఎక్కడ నీ ఏడుపు అటువంటివి రావాలి ఎందుకంటే ప్రభు ఎరుసలేమి చూస్తే ఏడ్చిండు కదా మతయ శువార్థాలు అంతా చూస్తాం మనం ఆయన ఎరుసలేమి చూసి ఏడ్చిండు ఎరుసలేమా ఎరుసలేమా అని ఒక ప్రవచనం ఉంది కోడి తన బిడల్ని తన రెక్కల కింద కాచుకున్నట్లు ఎంత ఎంత కాలం నిన్ను కాచుకోవాలా ఎంత కాలం నిన్ను కాచుకోవాలా నేను ఎంత కాలం నిన్ను కాచుకోవాలనుకున్నా నా రెక్కల కింద నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి శాశ్వతంగా నువ్వు నా దగ్గర నుంచి నువ్వు ఎప్పుడైతే నా దగ్గర వెళ్లిపోతావో గద్దలు నేను తనుకొని పోతాయి కాబట్టి గద్ద అంటే తెలియని చాలా కాబట్టి ఇవన్నీ జరగాల్సిన విషయాలని హెచ్చరిస్తున్నట్టు కాబట్టి ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని ముగించుకుంటున్నాం ఇవన్నీ ఫిలిస్తీయా దేశంలో ఉన్న పట్టణాలు అంటే ఫిలిస్తీయా అంటే శారీరకంగా జీవించాడు ఇసల్పల్లికి విరోధంగా జీవించే దేవుడి బిల్లకి విరోధంగా జీవించిన పట్టణం అది కాబట్టి ఆ ఫిలిస్తీయా సర్దార్లు గులియాం సంసోను కాలంలో కూడా వాళ్ళు దేవుడి బిల్లకి విరోధంగా జీవించారు అదే రీతిగా దావిదురాజ్ వర్క్ ఎవరు ఫిలిస్తీన్ సంపూర్ణంగా నిర్మూలిస్తారు అనేది మనం చూస్తున్నాం కదా బైబిల్లో దావిద కాలంలోనే దావిదొక్కడే అరిహితగా చేసి వాళ్ళని శాశ్వతంగా మూలబడేసి మళ్ళీ రానియకుండా కానీ ఈ రోజు దావిద కాలం దాటిపోయినది మళ్ళా ఫిలిస్తీన్లు ఇస్రపాల మీదకి యుద్ధానికి రావడం సరే ఆశ్చర్యకరమంటే దేవుడు మనల్ని జాగ్రత్తగా కాచిపెట్టి అసలైన ఇస్రాయేలు క్రైస్తవులు అని ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో అప్పుడు మరణకాండ ఆరంభం అని నేను అనుకుంటున్నా అది ఎంత మటుకు దానికి సంబంధించిన వ్యాఖ్యలు అనేది నాకు అర్థం కాదు కానీ ఎప్పుడైతే అసలైన ఈసారి ప్రజలు వాళ్ళు కాదు వీళ్ళు అని గ్రహిస్తారో అప్పుడు మరణకాండ ఆరంభమవుతుంది ఏ రోజు అర్థమైతుంది విశాంతి దినమే గాని చలికాల మందే గాని అని ప్రభు జ్ఞాపకం చేసిన మనకి కాబట్టి విశాతి దినం మరణకాండ ఆరంభమవుతుంది విశాంతి దినం అంటే ఏంది సరే మతక్రైస్తులకి విశాంతి దినం అంటే సండే నీకు నాకేంది విశాతి దినం నాకు ప్రతిరోజు విశ్రాంతి దినమే ప్రతిరోజు విశ్రాంతి దినమే ఎందుకంటే విశ్రాంతిని ఇచ్చేవాడు ఎవడు ప్రభువే ఈ దినాన్ని పుట్టించేవాడు ఎవరు ప్రభుయే బట్ ఈ దినం నాకు విశ్రాంతి ఎక్కడ ఉన్నది దినంలో లేదు ప్రభులో ఉంది కాబట్టి ఈ దినం నాకు విశ్రాంతి దినమే కాబట్టి మనం సండేస్ కి ప్రాధాన్యత ఒక అరెంట నువ్వు సండే చర్చి పోవా అంటే ఎందుకు పోతానన్నా ఏ చర్చి పోతావు అంటే సండే చర్చి పోతావు ఏ సండే అనేది కాదు సండే అంటే సండే సన్ గాడ్ కి డే అది కాబట్టి ఆ డే నేను బోను ఎస్ ఎస్ఓఎన్ సన్ ఆ డే కి పోతా నేను కాబట్టి సన్ డే అంటే ఎస్ఓఎన్ అంటే సన్ అంటే కుమారుడు ఎస్యున్ అంటే సూర్యుడు సరే సూర్యుడికి సంబంధించిన దినం నేను బోను కుమారుడికి సంబంధించిన దినం నేను పోతున్నా కుమారుడు ఎవరు ఏ స్వబి ఆ కుమారుడు కదా దేవుని కుమారుడు ఆయన దినానికి నేను ప్రాధాన్యత ఇస్తాను కాబట్టి ప్రతిరోజు నా జీవితంలో ఆ దిన కనుకరించాడు కాబట్టి నాకు అది సండేనే ఆయన ఆ దినం నాకు ఇచ్చింది కాబట్టి నాకు ఆయనను విశ్రాంతింది కాబట్టి అది నాకు విశ్రాంతి దినం కాబట్టి నేను స్పెషల్ గా నీకు మనకి సహాసం కావాలి కదా అంటే అవును నాకు సహాసం ఉంది అది ఆత్మీయమైంది శరీరకమైంది గానే కానీ ఒక మందిరంలో కూర్చొని అందరు కూర్చొని చప్పటి కొట్టేది శరీరమైంది కాబట్టి ఆత్మీయ దశలో సహవాసం అనేది చాలా అవసరం ఆ విషయాలే మనం ఇంతకాలం నుంచి ఇక నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ ఫిలిస్తీయ పట్టణంలాగా మారిన క్రైస్తవుల జీవితం ఏ రీతిగా ఈ యొక్క పన్నెండు పట్టణాల నుంచి మనం నేర్చుకుంటున్నాం ఇంకోటి రీతిగా పన్నెండు అంటే కూడా క్రైస్తవ జీవితానికే సాదృష్టం ఆత్మీయ దృశ్యం చేస్తే పన్నెండు మంది శిష్యులు కదా పన్నెండు గోత్రాలు అవి పన్నెండు పన్నెండు పన్నెండు పన్నెండు పోతే లక్ష నలభై మళ్ళా కదా ట్వెల్వ్ టువెల్స్ ఆర్ వన్ ఫార్టీ ఫోర్ కదా అంతేనా కాబట్టి ఫోర్ అంటే లక్ష నలభై నాలుగు వేల కాబట్టి క్రైస్తవులకి సాదృశ్యం పన్నెండు అనేది ఓరితిగా చెప్పాలంటే అది సంపూర్తి కావాలంటే లక్ష నలభై నాలుగు వేల మందికి సంపూర్తి అది పన్నెండు లాగా ఉంటే క్రైస్తవులు లాగానే ఉంటారు కానీ పన్నెండు మల్టీప్లై అయితే పన్నెండు టైమ్స్ అంటే సంపూర్తి అన్నట్టు అది కాబట్టి ఆత్మీయ్యూతంలో మనం సంపూర్ణగా తయారు కావాలి కానీ లక్ష మంది చెప్పుకుని మనం ఇంకా తయారు కాకపోతే చాలా కష్టం కదా కాబట్టి మనం ఆత్మీయశలో సంపూర్ణ గెదగాల మనకి చాలా ప్రార్థన అవసరం ఈ దినాలలో చాలా ప్రార్థన చేయలేదు ఎందుకంటే వాడు అనేక దిక్కుల నుంచి మనకి బాధలు పెడతా ఉంటాడు నీ బలహీనతలు ఏమున్నాయో వాటన్నిటిని వాడు ఎన్కేజ్ చేసుకుంటుంటాడు కాబట్టి మన బలహీనతల మీద మనం విజయం పొందాలా ఎట్లా మన ప్రభు అయితే విజయం పొందిండో మనం కూడా మన శరణి ఛేదించుకొని విజయం పొందాలా మన ప్రభునందే ఎల్లప్పుడూ ఆనందించాలా ఆ ఆనందం మనకి ఇవ్వాలనేసి మనం ప్రార్థన చేస్తాం పరశు రఘుదేవా వదరాలేసయ్య మీ యొక్క కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క వాక్యాలు మీరు మాకు చూపిస్తుంది మీకు ఎంతో వదనాలు ప్రభావ యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితం ఏ రితిగుందని మరోసారి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు మీకా ప్రవక్త ద్వారా నైనా అనే ప్రవక్తని మీరే పుట్టించినారు ప్రభా అతన్ని మీరే లేపినారు ప్రభా చిన్న గ్రామం స్వల్పమైన గ్రామం దాన్ని ఎవరు గుర్తించలేదు ఆ రోజులలో మొరిషత్ ఆశ్చర్యకరంగా పేరు కూడా ప్రభా అటువంటి పట్టణం నుంచి అతని మీరు ఎవరైతే తీసుకొచ్చి పెద్ద రాజధానిలో అతను ప్రవచించేటట్లు మీరు నిలబెట్టినారు ప్రభా అంత ధైర్యము ఒక మారుమూల గ్రామంలో ఉన్నవాడికి వచ్చిందంటే కేవలం మీరే అనుగ్రహించినారు ప్రభా కాబట్టి భయపడకుడి నమ్మిక మాత్రం ఉంచి అని హెచ్చరించే దేవుడు మీరు ఆయన మేము కూడా దేని విషయంలో భయపడకుండా దేని విషయంలో చింతించకుండా మీ అందరి నిరీక్షణ కలిగి ధైర్యంగా ముందుకు పోయే బిళ్ళగా మమ్మల్ని ప్రార్థిస్తున్నాను ప్రభావా ఆ యొక్క గొప్ప చిన్నము ఈరోజు మీరు మాకు చూపిస్తున్నారు తండ్రి అది సుందరంగా ఉందనుకుంటుంది గాని అది దిగంబరిగా ఉంది ప్రవ్వా తరలిపోతున్న గొర్రెల్లాగా ఉంది నాయన దుమ్ము దూలితో నిండిన ఇంటి ఉంది ప్రవ్వా అది వారిలో కొందన్నైనా మార్చుకోవాలా అన్న తపన మాకుంది ప్రవక్త ఏడగైతే దిగంబరిగా ఉండి కేకలు వేస్తూ అరుస్తుండో ప్రభు మేము కూడా అదే రీతిగా వేదన పడుతున్నాం నన్ను మా హృదయంలో మూలుగుతున్నాం అది తలుచుకుంటేనే మాకు ఒళ్ళు జల్దరిస్తుంది ప్రవ్వా ప్రపంచమంతటా క్రైస్తవులు మరణించడం రక్తపాతం రక్తము ఏరులాగా ప్రవహించడం అవన్నీ ఊహిస్తే మాకు చాలా భయంకరంగా ఉంది ప్రభావ భరించడానికి వేదన ఉంది నైనా ఏ రీతిగలైనా వాళ్ళని మేము మార్చుకోవాలా ఈ యొక్క వాక్యం అనేకులకి మేము ప్రకటించాలా ప్రభావ అనేకులు దీన్ని స్వీకరించి లక్ష మందిగా మారి వారు తిరిగి ఒక వాక్యాలు అనేకలకు ప్రకటించాలా ప్రవ్వా ఆ ప్రయాసంలో మేముంటుండగా తండ్రి మీరే మాకు సహాయకులుగా ఉండండి మా శరీరాన్ని స్వస్థపరచండి ప్రవ్వా దుష్టుడు అనేకమైన ఆటంకాలు చేస్తున్నా గాని ప్రవ్వా మందిరము మా గొప్పతనం కొరకు మేమేం చేస్తలేం మాకు అవసరం లేదా గొప్పతనం ప్రవ్వా మిమ్మల్ని మహిమపరచడం కొరకు మేమున్నాం కాబట్టి దుష్టుడు మీద మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇదిగో పాములను తెలను తొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చిన అన్నారు ప్రవ్వ కాబట్టి మేము ధైర్యంగా ఆ అధికారాన్ని పొందుకొని ముందుకు పోయే వెళ్ళగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంటుండగా ప్రవ్వ మీరు మాకు ఈరోజు చూపించినారనైనా మీరు భూమి మీద అడుగు కాలానికి మేము సిద్ధపడుతున్నాం అయినా ఎరుసలేము ద్వారము దగ్గరికి మీ కీడుని మీరు పంపించినారు ప్రవ్వ ఇప్పుడు కీడు ప్రతి ద్వారం దగ్గర నిలిచింది ప్రవ్వా అది తలుచుకుంటేనే మాకు ఒళ్ళు జల్లరిస్తుంది ప్రవ్వ కానీ లక్ష నలభై మందికి ఏ కీడు తగలదు ఎందుకు మీ యొక్క వారి మీద ఉంది ప్రవ్వా వారి మొదటి మీద దాన్ని బట్టి మీకు ఎంతో బదనాలు ప్రభావ మేమేమిచ్చి కూడా ఈ రుణాన్ని చెల్లించుకోలేము మా జీవిత మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాం అటువంటి ధైర్యాన్ని అటువంటి శక్తిని అటువంటి బలాన్ని మాకు అనుగరించమని ప్రార్థిస్తున్నాం నిండు మనసుతో ఓ ప్రొవ్వా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో మిమ్మల్ని స్తుంచి మిమ్మల్ని కనపరిచే బిడ్డలగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీ రాఖరవర్సిత పరుచుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించాం తండ్రి ఆమెన్